మహర్షి మహేష్ యోగ దగ్గరికి వచ్చాడు ఆ రోజులో వస్తే అంటే అక్కడ విన్నాడు మహర్షి మహేష్ యోజు మంత్రం హటిస్తారు ఆ మంత్రం ధర విలువైంది మనిషికి చాలా పావనం చేస్తుంది అని విన్నాడు వస్తే ఆయన అన్నారు నువ్వు ఉండు ఆశ్రమంలో ఒక నెల రోజులు ఉండు ఆశ్రమ నియమాలన్నీ పాటిస్తూ ఆ గంగా నది స్నానం తపస్సు చేస్తూ ఆయన అలాంటి కండిషన్లు పెట్టేవారు మహేశ్వరి తపస్సుకి కొంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు సో అలా చెయ్యి నెల అయిన తర్వాత నీకు మంత్ర దీక్ష ఇస్తాను అని చెప్పారు ఆయన ఈయన నేను స్విట్జర్లాండ్ నుంచి అన్ని ఉదులుకొని వచ్చి నెల రోజులు ఉండి ఆ రోజు ఉదయం ముహూర్తం పెట్టినప్పుడు వెళ్ళాడు వెళ్ళాడు వెళ్తే ఆయన కూర్చోబెట్టి మంత్రం ఇచ్చాను బయటకు వచ్చి ఏడు కొంత పని దీనికోసం నెల రోజులు దీక్ష నేను స్విట్జర్లాండ్ నుంచి వచ్చాను అని ఆ మంత్రం మీద అతనికి ఏ రకమైన శ్రద్ధలు ఏది ఎందుకంటే పృథలంత మంత్రం అజహల మంత్రమనే అనిపించలేదు అప్పుడు స్వామీజీ దగ్గరికి వచ్చి ఇలా ఇందండి అంటే నీకే మంత్రం ఇచ్చాడు అని అడిగితే రామా అంటే స్వామీజీ చెప్పారు ఆయన ఇచ్చిన మంత్రం చాలా గొప్పదిరా నువ్వు నెల రోజులు వేచి ఉన్న నువ్వు ఉండాల్సిన అంతటి గొప్ప మంత్రం అది నువ్వు స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన అంత గొప్ప మంత్రం అది కాబట్టి నువ్వేమీ విచారం పెట్టుకోకుండా నీకు చాలా యోగ్యమైన మంత్రమే లభించినది అని ఈయన ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేశారు సరే ఏదో అయింది కాబట్టి మనిషికి ఎలా ఉంటుందంటే రామా అని మీరు మంత్రం ఇచ్చారనుకోండి వాడికి అది నచ్చుబాటు కాదు ఈ బీరకాయ కూర జావా తిన్నట్టుంటుంది వాడికి నచ్చుబాటు కాదు రుచిగా రుచించదు ఓం అన్నారు అనుకోండి ఏమిటండి ఓం తప్ప తప్పగా ఉంది ఇష్టమే కొయి చమక్న హీహే వాడికి రుచి ఉంది కదా ఓ ఇంత పొడుగు మంత్రం ఇచ్చి ఆ మంత్రంలో క్లీములు హ్రీములు శ్రీములు ఒక అరడనం ముళ్ళు వెనక పెట్టి ఇస్తే అప్పుడు వాడికి నచ్చుతుంది మంత్రం నిజంగా మానవుని యొక్క మస్తిష్కం అలా సో వీడు గంగా యమున ఇత్యాది నదీ తీరాలకి పరుగులు తీస్తాడు కానీ హృదయంలో భక్తితో నామాన్ని స్మరిస్తే ఈశ్వరుణ్ణి భావన చేస్తే హృదయం పవిత్రమవుతుంది అని తెలుసుకోవచ్చు సో పవిత్రం పరమం భవాన్ నీవు కేవలము భావన చేయుడం చేతనే పవిత్ర పావనము చేయువాడవు పవిత్ర అంటే అర్థం ఏది స్వయముగా శుద్ధమో ఇతరమును శుద్ధము చేయునో అది పవిత్రము ఇప్పుడు గోమయం ఉందనుకోండి ఎంగలి ఉంటే దాన్ని శుద్ధి చేయటానికి గోమయాన్ని వాడతారు మరి గోమయాన్ని శుద్ధి చేయడం అనే ప్రశ్న ఉండదు అది స్వయంగా శుద్ధము ఇతరమును శుద్ధి చేయము ఇప్పుడు నీళ్ళని నిప్పుల్ని కడగడదు ఇంకా ఎందుకంటే అపవిత్రమైన దాన్ని నింగిటితో కడుగుతారు లేదా అపవిత్రమైన దానిని నిప్పుల్లో వేడి చేస్తే పవిత్రమవుతుంది అలా కూడా అది కూడా ఉంది వ్యవస్థ మరి నీని ఎలాగో పవిత్రం చేయడము నిప్పును ఎలా పవిత్రం చేయడము అని మొదలు పెట్టకూడదు ఎందుకంటే అది స్వయముగా శుద్ధము ఇతరమును శుద్ధము చేయునది అదేవిధంగా ఈశ్వరుని యొక్క ఈశ్వరునకు సంబంధించినది ఏదైనా కూడా స్వయముగా శుద్ధము ఇతరమును శుద్ధము చేయున్నది ఉదాహరణకి ఈశ్వరుని యొక్క నామాల్ని మీరు కనుక ఉచ్చరించినట్లయితే అది స్వయంగా శుద్ధము మీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది లేదా ఇందాక నేను మనవి చేసినట్టుగా ప్రతీకోపాసన కానీ ప్రతి రూపోసన కానీ మీరు చేసినట్లయితే రూప రూపమును ఒక రేఖా చిత్రాన్ని గీసుకుని ఇది ఈశ్వరుడు అని భావన చేసుకుని అందుకోసమే గీస్తారు రేఖా సో ఆ విధంగా ఈ రోజుల్లో ఈ రూపాన్ని కాస్మెటిక్ కాస్మెటిక్ కాదు డెకరేషన్ కింద వాడుతున్నారు ఇంటీరియర్ డెకరేషన్ కింద వాడుతున్నారు అలా వాడకూడదు ఆ రూపములు ఉపాసన కోసం ఉద్దేశింపబడ్డాయి ఇప్పుడు గణేష్ మహారాజు ఉన్నాడు అనుకోండి మామూలుగా మీరు మెట్ల దగ్గర శోభగా ఉంటుందని ఇటో గణేష్తో గణేష్ పెట్టకూడదు మెట్ల దగ్గర ఇంటీరియర్ డెకరేషన్ లో భాగంగా గణేష్ని పెట్టకూడదు ఏవో గుండీలో పూల గుండీలో అవి పెట్టుకుంటే సరిపడుతుంది అసలు ఇంటీరియర్ డెకరేషన్ అనవసరం అది ఇంటీరియర్ కాదు అది ఎక్స్టీరియర్ అది ఇల్లు దేహం కూడా ఎక్స్టీరియరే ఇంటీరియర్ అంటే మనస్సు ఆత్మ అది ఇంటీరియర్ అది డెకరేట్ చేస్తే చేయాలి కానీ ఈ ఎక్స్టీరియర్ డెకరేషన్ అనవసరం ఒకవేళ చేసిన ఏదైనా మీరు అందమైన రూపాలు కానీ ఈశ్వరుని యొక్క ఉపాసనా రూపములు ఉన్నాయి వాటిని డెకరేషన్ కోసం వాడకం వాడకుండా ఉంటే మంచి లా అనిపిస్తుంది అసలు రూపం అనేది ఒక తత్వానికి సింబల్ దాన్ని ఆ విధంగా చూడడం అభ్యాసం చేయాలి రూపమే సర్వము అన్నట్టుగా చూడకూడదు తప్పది అది బంధహేతం అవుతుంది తత్వాన్ని కట్టువేస్తుంది రూపం అనేది ఒక తత్వానికి సింబల్ ఆ విధంగా చూడడం అభ్యాసం చేస్తూ ఉండాలి తర్వాత రూపము అనేది పరిమితంగా పెట్టుకోవాలి పరిమితంగా పెట్టుకుని అట్లు పెట్టుకుంటే సరిపడుతుంది అంతేగాని ఇప్పుడు మీరు గణేష రూపాన్ని మీరు ఉపాసన చేసుకున్నారనుకోండి మీ దగ్గర దేవతార్చనలోనూ లేకపోతే మీ పూజాగృహంలోనూ లేక మీ ఇంట్లో ఎప్పుడైనా కన కనపడితే ఉత్సాహంగా ఉండటం కోసం ఒక ఎత్తైన స్థానంలోనూ ఎక్కడో రెండు మూడు నాలుగు చోట్ల మీరు గణేష ప్రతిమను లేక చిత్రాన్ని పెట్టుకుంటే సరిపడదు మెట్ల దగ్గర గరాజి లేను కారు నెత్తి మీద కారు లోపల ఎక్కడ పడితే అక్కడ అలా గణేషుల్ని పెట్టేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీకు అది రొటీన్ అయిపోతుంది అసమానం కనపడుతూనే ఉంటుంది దాని ఇంకా వాల్యూ ఉండదు అది మన మనస్సుని భగవదాకారం చేసుకోవటం కోసం ఉద్దేశించిన ఈశ్వర ప్రతీక ప్రతిరూపము అనే భావనకి లోటు ఏర్పడదు కాబట్టి మన వాళ్ళు ఏం చేసేవారు అంటే ఒక రూపాన్ని పెట్టుకునేవారు ఆ రూపాన్ని భద్రంగా పెట్టుకునే వాళ్ళకి తెలియనిచ్చేవారు కూడా కాదు ఆ రూపాన్ని ఒక్కదాన్ని వాడు అలా ధ్యానం చేసుకునేవారు అంతే అంతవరకే వాడేవాడు కానీ ఈ మధ్యకాలంలో కొంత ఈ డెకరేషన్ పీసెస్ ఎక్కువ మేడ్ ఇన్ చైనా యూనో గణేష్ గణేష్ మేడ్ ఇన్ చైనా పర్ఫెక్ట్గా ఉంటుంది మేడ్ ఇన్ చైనా నేను యుఎస్లో చూశాను గణేష్ కానీ దుర్గ కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ మీకు కావాలన్నా కూడా మేడ్ ఇన్ చైనా అన్నీ కూడా మేడ్ ఇన్ చైనా డిఫరెంట్ షేప్స్ పీపుల్ పర్చేస్తారు హిందూస్ పర్చేస్తారు సో కొంచెం ఒక రకంగా కొంత విపరితలలో వేసిన లక్షణం నాకు అనిపిస్తుంది కాబట్టి ఎనీవే కొంచెం డైగ్రెషన్ అది రూపాన్ని కూడా ఈశ్వరుడి భావన చేసే ఒక ఆలంబనంగా మీరు స్వీకరించవచ్చు నామం శ్రేష్టం నామం మీకు అవుట్సైడ్ అరేంజ్మెంట్స్ ఏం చేయక్కర్లా నామానికి నామం మీ నోట్లో ఉంటుంది మీ హృదయంలో ఉంటుంది బస్ యూ ఆర్ టోటల్లీ ఫ్రీ మీరు ఇంకా వేరే అరేంజ్మెంట్లు ఏం చేయనక్కర్లా తర్వాత మీరింత పొడుగు మంత్రాలని ఉచ్చిష్ట గణపతి మంత్రం లేకపోతే మరో సంతాన గోపాల మంత్రం అని ఇలా మొదలుపెట్టారనుకోండి అప్పుడు దానికి నియమాలు నిషేధాలు విధులు ఉంటాయి మళ్ళీ మీరు ఇంకో సంసారంలో పడుతున్నారు అలా కాకుండా సరళంగా రామ అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాంగోపివ ఎస్మరేత్ కుండది కాక్షం అబాహ్యాభ్యంతర శృతి మీరు పవిత్రంగా ఉన్నా పర్వాలేదు పవిత్రంగా లేకున్నా పర్వాలేదు నిజానికి పవిత్రమ ఒకట కొరకేగా నామాన్ని స్వీకరించేది పవిత్రమై ఇంకా పవిత్ర అపవిత్రంగా ఉన్నవాడే అర్హుడు కూడా పైగా ఇప్పుడు డాక్టర్ గారిని అడిగారు ఎవడయా ఈ రోగుల మధ్యన ఉన్నారు ఎవరి అంటే ఆయన ఉన్న మరి రోగుల మధ్యన ఉండకపోతే అందరూ ఆరోగ్యవంతుల మధ్యన నేను ఉండి చేసి పనే ఉంటుంది నేను రోగుల మధ్యనే ఉండాలి అన్నాడు ఆ రకంగా ఈశ్వరుడి నామం ఎక్కడ ఉండాలి అపవిత్రమైన చోటే ఉండాలి ఎందుకంటే పవిత్రం చేయాలి కనుక అపవిత్ర పవిత్ర సర్వావస్థాంగతో పిగా మీరు ఏ అవస్థలో ఉన్నా కూడా ఈశ్వరుని యొక్క నామాన్ని భావన చేయవచ్చు ఆ విధంగా ఈశ్వరుణ్ణి భావన చేయుక పవిత్రం పరమం గుణమును భావన చేయవచ్చు గుణాన్ని భావన చేసినా కూడా హృదయం పవిత్రమవుతుంది ఏదైనా కొన్ని గుణాలు సందర్భంగా ఈశ్వరుడు దయామయుడు కరుణానిధి ఎవుడి పేరు కరుణానిధి అని ఎవుడు పేరు సో ఎవరో ఒక ఆయన ఉన్నారు కరుణానిధేని వాళ్ళ అమ్మగారు మంచి భక్తితో పెట్టిన పేరు అది వాళ్ళమ్మగారు నాన్నగారు ఎవరిలో కన్సల్ట్ చేసి పెట్టిన పేరు ఈశ్వరుని యొక్క నామం సో కరుణానిధ్యని ఎనీవే సో ఆ మీరు ఏదైనా కొన్ని లేకపోతే సర్వశక్తి ముందు అని గుణం ఎక్కడ చూసినా ఈశ్వరుని యొక్క మహిమ ఆ శక్తి మనకి భాషిస్తూ ఉంటుంది సో ఏదైనా ఒకటి రెండు మూడు గుణాలను మీరు పట్టుకుని వాటిని కూడా భావన చేయటం చేసినట్లయితే హృదయము శుద్ధమవును జపం చేయవచ్చు ఏదైనా నామాన్ని తీసుకుని జపం చేయవచ్చు ధ్యానము మెడిటేషన్ మెడిటేషన్లో చుట్ మెడిటేషన్ నుంచే చేయించాను నేను అప్పట్లో అంటే మైండ్ అంతా కూడా థాట్లెస్ స్టేట్లో ఉంటుంది అది కూడా మైండ్ ఈజ్ సైలెంట్ ఆ సైలెన్సే ఈశ్వర్ ఈశ్వరుడు అంటే వేరే ఏమీ కాదు ఆ సైలెన్స్ అదేమిటది అఖండమైన చితది అదే ఈశ్వరుడు కాబట్టి సైలెంట్ గా ఉండడము అంటే అది ఈశ్వర ధ్యానములలో ఒక రకం సో రామ రామ రామ అని ధ్యానం చేశారనుకోండి అదో రకం నామం లేకుండా కేవలం రూపాన్ని ధ్యానం చేశారనుకోండి అదో రకం ఇటు రూపము కాదు అటు నామము కాదు అలా సైలెంట్ మెంటల్ స్టైలంట్ ఇన్నర్ స్టైలం అదేమిటి అది కూడా ఈశ్వర ధ్యానమే మరి అయితే ఈ మూడింట్లో ఏది ఉత్తమోత్తమము సైలెన్స్ సైలెన్స్ ఉత్తమోత్తమం నామము ఉత్తమము రూపము మధ్యము ఇంకా అధమం ఏముండదు ఈశ్వరుడు ధ్యానం దగ్గర ఇంకా అధమం ఏముండదు అధమం అంటే ఏమిటి ఎవరికో కూ మేము నీకు వంద రూపాయలు ఇస్తాం ఇక్కడ కూర్చున్న రామనామని జపం చేయి మధ్యాహ్నం ఉండిగంటారా కానీ మీరంతా బజారంతా తిరిగి వచ్చి వాడి అదే అధముధం కాబట్టి సో ధ్యానము కీర్తనము కీర్తనము కూడా హృదయాన్ని పవిత్రం చేస్తుంది కానీ కీర్తనము అనేప్పటికీ నా అభిప్రాయం నేను చెప్తున్నాను మీరు పెద్దలు మీరు ఆలోచించండి కొంచెం కాషస్ట్గా ఉండాలి ఎందుకంటే కీర్తనము అని మీరు ఎప్పుడైతే అన్నారో పది మందిని పోగు చేస్తే కానీ కీర్తనం అవుతుంది ఒక్కడూ కీర్తనం ఉండదు ఇవర్ టు కలెక్ట్ ఫ్యూ పీపుల్ ఒక సమాజం ఒక గ్రూప్ని తయారు ఎప్పుడైతే గ్రూప్ మీరు పెట్టారో ఈ గ్రూప్ ఐడెంటిటీ రావడం దానికి రిజిస్ట్రేషన్ నెంబరు ఇవి మొదలెట్టడం దానికి మళ్ళీ ఒక బిల్డింగ్ ఒకటి కట్టడం దాంట్లో మెంబర్స్ను నమోదు చేసుకోవడం మెంబర్స్ దగ్గర ఫీజు వసూలు చేయటం దానికి ఆడిటరు ఈ ఈ సంసారంలో పడిపోతారు ఎందుకంటే జనాలని సమీకరణ చేయటంలో వీడు సంసారంలో పడిపోతాడు ఆరంభం దేవుడని మొదలు పెడతాడు ఓ దేవుడు అని పేరుతో నడిచే సంసారంలో పడిపోతాడు దానికి స్పిరిచువల్ మెటీరియలిజం అని పేరు మీకు మామూలుగా సంసారంలో చాలామంది అలాంటి సంసారాలు కనపడతారు అంటే మామూలుగా ఏదో భార్య పిల్ల కొడుకు కూతురు వాళ్ళ చదువులు సంఖ్యలు ఉద్యోగం డబ్బు నష్టం ఇదో సంసారం అందరికీ తెలుసున్న సంసారం శిష్యులు వాళ్ళు వాళ్ళ నామని ఎలా చేస్తున్నారు ఎవళ్ళెవళ్ళు ఎంత నామం చేశారు అకౌంట్లు ఈ అకౌంట్ కోట అయిద్దా లక్ష ఇదంతా చూసుకుంటూ ఉంటాడు వాడు ఎంత వసూలైంది ఎంత ఖర్చు ఆడిటర్ అకౌంట్ ఇదంతా కూడా ఇదో సంసారం ఇది ఇదో చిత్రమైన సంసారం కాబట్టి కీర్తనం పేరుతో అలాంటి సంసారం పెరగకుండా చూసుకోవాలి అదొక ఇబ్బంది ఉంది దాంట్లో నెంబర్ వన్ నెంబర్ టూ కీర్తనంలో ఆర్కెస్ట్రా మినిమం వాడాలి అది కీర్తనం అన్నారు ఇంకా మొత్తం ఆర్కెస్ట్రా వాళ్ళందరికీ ప్రవేశం ఇచ్చేస్తే అది ఒక పెద్ద సమాజంగానే తయారవుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే సర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రపంచంలో ఎన్ని ఉంటే అన్నింటినీ చూపిస్తారు దాంట్లో అది ఒకటి కింద తయారవు దాంతో ఏమైపోతుందంటే మీ ఫోకస్ అంతా ఎక్కువ పోతుంది డిస్ట్రాక్షన్ అంటారు అంటే మనస్సు అసలే పోతి చంచలం దానికి ఇన్ని లక్షణాలు కల్పిస్తే దాని ఇంకా ఈశ్వర నామం నిలబడే సందర్భం చాలా తక్కువ ఉండే ప్రమాదం ఉంది మీరు ఆలోచించండి ఐఎం నాట్ చేయింగ్ ఎగ్నిస్ట్ ఎనీథింగ్ నేను ఆ అనే ఒక టాపిక్ను నేను అనలైజ్ చేస్తున్నా సైంటిఫిక్గా సైంటిఫిక్గా తర్వాత కీర్తనం పేరుతో డాన్సింగ్ ఉంటుంది చూడండి ఐఎమ్ నాట్ సీయింగ్ అబౌట్ నృత్యం గురించి నేనేమంటా డ్యాన్సింగ్ సో ఎ కైండ్ ఆఫ్ అబ్యాండన్ అంటే ఏమిటి ఒళ్ళు మరిచిపోయి జంతులు వేసే కీర్తనం పేరుతో హరే రామ్ హరే రామ రామరామ రామరాం హరే హరే అంటే ఒళ్ళు మరిచిపోయి జంతువులు వేసేసి దానికేమో మళ్ళీ తపలాలు ఇవి వాయించేస్తో ఇటువంటి ఒక అబాండమ్ అంటే ఏమిటి బాడీ ప్రసక్తి ఏమీ లేదు అక్కడంతా మైండ్ ఆ మైండ్ ఒక ఎక్సైటెడ్ స్టేట్లోకి ఒక ఎడ్యుకేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఒక అబాండమ్ కింద అయిపోయి అది చేయటము అది మంచిది కాదు ఇది నాట్ యాక్సెప్టమ్ అది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ కింద దాన్ని రికమెండ్ చేయరు పెద్దలు చైతన్య మహాప్రభు అలాగేం చేయలేదు ఆయన పేరు చెప్పి చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు మహాత్ములు అలా ఏమీ చేయరు చైతన్య మహాప్రభువు సర్వాన్ని మరిచి నామాన్ని జపం చేసేవారు అంతే అంతేగాని నేను చెప్పిన అబ్యాండన్ కాదు ఆయన అది వేరు ఆయన పేరు మీద జరిగే చోట్ల అలాంటివి ఉండొచ్చు ఆయన పేరే అక్కట్లా చాలామంది పేర్ల మీద ఎక్కడైనా సరే మీరు ఇంత ఛాన్స్ ఇస్తే అదే మిగులుతుంది సో ఈ మధ్యకాలంలో ఈ ప్రవచనం చెప్పి ఆయనకి పెద్ద స్థానం ఒకటి కల్పించి ప్రవచనం చెప్తుండగా డ్యాన్స్ చేయడానికి ఒక డ్యాన్స్ ఫ్లోరు కల్పించి ఇలాగంటివన్నీ మనకు కనపడుతూ ఉంటాయి కీర్తనము అనే పేరుతోటి ఇటువంటి కొన్ని లక్షణాలు కనపడతాయి సమాజంలో వాటి యొక్క విలువ ఎట్టిది అన్నది కొంచెం పెద్దలు గమనించాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో పర్టికులర్గా ఇది బాగుంది ఇది బాగులేదు అని ఆ రకంగా చెప్పటం నాకు తాత్పర్యం లేదు కానీ ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అదేమంటే మీరు ఒళ్ళు మరిచిపోయి దేవుడి పేరు చెప్పేస్తూ గెంతులు వేసేయటం అది యాజ్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ దాని వాల్యూ హైలీ క్వశ్చనబుల్ కాబట్టి మీరు ఆలోచించాల్సి ఉంటుంది అలా కాకుండా మీరు దిగ్గరగా పూర్వం నిలబడి పాట పాడడం విడ్డూరమైన విషయం నిలబడి పాట పాడడం వ్యాకరణంలో ప్రయోగం ఉన్నది తిష్టన్ గాయతి తిష్టన్ గాయత ప్రయోగం తిష్టన్ గాయతే అయితే ఎలా ధావన్ున్ భునక్తి అన్నట్టు పరిగెత్తుతో భోజనం చేస్తున్నాడు అన్నది ఎంత విడ్డూరమో నిలబడి పాట పాడుతున్నాడు అన్నది అంత అంచేతనే మీకు ఎప్పుడైనా సంగీత విద్వాంసులు నిలబడి పాడడం జరుగుతురా మీరు చక్కగా కూర్చుని పాడతారు నిలబడి పాడ ఎందుకంటే వీళ్ళు నిలబడి పాడమని పర్మిషన్ మీరు ఇస్తే ఇంకో ఓగడం ప్రారంభిస్తాడు ఓగడానికి పర్మిషన్ ఇస్తే గెంతుతాడు గెంతటానికి పర్మిషన్ ఇస్తే స్టేజ్ అంతా కూడా గలాభా చేసి ఇంకో పది మందిని కొంచెం అది గెంతిస్తాడు అదంతా కూడా ఓ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అది అధీష్టం కాదు కాబట్టి బిగ్గరగా అంటే బాహ్యంగా తీర్పుతనము అంటే ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి ఇంకో పది నిమిషాల్లో కరెంట్ వస్తుంది అయా ఎక్కడ కూర్చున్న అక్కడ కూర్చోండి నేను ఏదైనా ఒక నామని చెప్తాను మీరు నన్ను అనుసరించి చెప్పండి అని నేనంటా హరే రామ హరే రామ నేనేదో నాకు చేతనైన స్వరంలో నేను చెప్తా నీకు చేతనైన స్వరంలో మీరు అంటారు దీన్ని కీర్పుతనము అటువంటి సందర్భాలకి అది ఎంత యోగ్యంగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ప్రేమ ముదిత మనస్సు కహో రామ రామ రామ అని కీర్పుతానం అది అది ఒక ఆయన చెప్తాడు మనందరం అనుసరించి చెప్తాం అంతవరకు దట్ ఈస్ కాల్డ్ కీర్తనం అంటే దిగ్గరగా ఎగరవాళ్ళకి వినపడి చెప్పే నామము అంతే తప్ప దాన్ని అలా ఎటో పట్టుకుపోకూడదు పట్టుకపోతే మళ్ళీ సంసారం అయిపోతుంది సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఫైనల్ గా జ్ఞానము ఈశ్వరుని యొక్క తత్వమును ఆరయ్యుక ఈశ్వరుని స్వరూపమిటిది దానిని ఆరయ్యుక అంటే శ్రవణమననే విధ్యాసముడు సో ఈ విధంగా ఈశ్వరునికి సంబంధించిన ఎన్ని ఉన్నాయి నామ రూప గుణ జప ధ్యాన కీర్తన అండ్ ఫైనల్లీ జ్ఞాన వీటిలో ఏది చేసినా కూడా ఒకటే కానక్కర్ల రెండు మూడు నాలుగు ఆయా సందర్భాలను బట్టి మనం అనుసరించినట్లయితే హృదయము శుద్ధము పవిత్రం పరమం భవ అయితే వీటన్నిటిలోకి శ్రేష్టమైనది ఏది అని మీరు పరిగణించినట్లయితే నహి జ్ఞానేన సదృశం పవిత్ర మహ విద్యతే మనం పవిత్రం గురించే మాట్లాడుతున్నాం కనుక జ్ఞానంతో సమానంగా పావనము చేసేది మరి ఒకటి లేదు అది గమనించాలి కాబట్టి జ్ఞానమునకు పెద్దపీఠం వేయాలి జ్ఞానము సర్వోత్తమైనది అది సంగటం పవిత్రం పరమం భవాను మంచిది ఇప్పుడు అక్కడికి ఒక వాక్యం పూర్తయింది ఇక రెండో తరువాతి వాక్యం ఎలాగంటే పదమూడో శ్లోకంలోకి వెళ్తే గాని వాక్యం పూర్తి కాదు ఒక్కసారి భాష్యకారులు ఏమంటారు చూద్దాము అవతారిక యథోక్తం భగవతో విభూతిం యోగంచ శృత్వా అర్జున ఉవాచ పైన చెప్పిన విధంగా అంటే గడచన పది శ్లోకాల్లో చెప్పిన విధంగా పరమాత్మ యొక్క విభూతిని యోగమును విని విభూతి వేరు యోగము వేరు చూడండి అనేకమునందు ఏకమును దర్శించుతా జ్ఞానము దర్శించుట అంటే తెలియటా అని అది యోగము ఎలాగంటే వేలాది ఆభరణములు ఉన్నను వాటన్నిటి ఎందు బంగారమును దర్శించుతా అది యోగము ఆ పని నేను దృష్టాంతంగా నేను వాడుకుంటున్నాను సర్వత్రా వాడతారు కూడా కానీ అది అంత సరళం కాదు అది యోగము అంటే జ్ఞానము సర్వమునందు ఆ ఈశ్వరుణ్ణి ఎందుకంటే సర్వమునందు ఈశ్వరుడు ఆ పరిస్థితిని బట్టి సద్రూపంగా కానీ చిద్రూపంగా కానీ నేను ఇప్పుడు మీకు వివరించాను ఈశ్వరుడే ఉన్నాడు సో ఆ విధంగా ఆ ఈశ్వర నామరూపాలను అధిగమించి అంటే నామరూపాలను చూస్తూనే ఉన్నా వాటిని అధిగమించి మూలంలో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క సత్తను లేక చిత్తును గుర్తుపట్టేటువంటి ఏ లక్షణము గలదో దానికి పేరు అనేకమునందు ఏకమును దర్శించుట మరి విభూతి అంటే ఏమిటి ఏకమునందు అనేకమును దర్శించుట దానికి విభూతి అని ఉదాహరణకి బంగారం ఉంది చూసారా అబ్బా ఎంత గొప్పదంటే అది గొప్ప లోహము తగ్గదు అంటే ఈ వాతావరణానికి రంగు రాదు అలాగ స్వచ్ఛంగానే మిగిలి ఉంటుంది మ్యాలియబుల్ అని డక్టాయి అంటారు అంటే రేపుల కిందను సాగదీయడానికి అవకాశం ఉన్న లోహము పిలుసుగా ఉండదు విరిగిపోవడం పిలుసుగా ఉంటే మీరు నగ ఎలా చేసుకుంటారు కాబట్టి చాలా మెత్తగా సాగేటువంటి లోహము దాంతో మీరు మీరు అనేక ఆభరణాలు చేయొచ్చు ఉదాహరణకి నెక్లెస్ పెట్టుకుని నెక్లెస్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు ఉక్కుకు చేసుకోవచ్చు జుడ్డులు చేసుకోవచ్చు చూడామని చేసుకోవచ్చు దీని ఈ కథ విభూతి ఇప్పుడు ఒకటితో ప్రారంభించి ఇది చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు అని ఎన్ని చెప్పి దీని పేరు విభూతి పదితో మొదలుపెట్టి పది కాదయా వాటి అన్నింటిలో ఒక్కటే ఉంది దాని పేరు యోగం కనుక ఈ రెండింటిలో సాధకులు రెండింటినీ కూడా ఆయా సందర్భాలను బట్టి వినియోగించుకోవాలి సో ఈ అధ్యాయంలో విభూతికి ప్రాముఖ్యాన్ని అధ్యాయం పేరే విభూతి యోగం కనుక అయితే యోగాన్ని కూడా చెప్తూ ఉంటారు యథాం విభూతిని యోగంచ మమయో వేత్తి తత్వత అని ఈ శ్లోకం వెళ్ళింది ఇంతకు ముందు ఆరంభంలోనే వెళ్ళింది కేవలము విభూతి ఒక్కటి తెలిసి ఊరుకుంటే కంప్లీట్ కాదది యోగాన్ని కూడా తెలియాలి అప్పుడే మీకు తత్వ శోధనం తత్వాన్ని తెలుసుకున్నట్లు అవుతుంది ఒకే బంగారము అనేక ఆభరణాల రూపంలో ఉంది అని తెలుసుకుని వదిలేస్తారు జనం అప్పుడేమవుతుందంటే ఆభరణాల వెనక పరుగులు లో తేలుతున్నది వెళ్ళి కానీ ఒకే బంగారము అనేక ఆభరణాలుగా ఉన్నది అని తెలుసుకుని అనేక ఆభరణాలంటూ ఏం లేదండి వాటి అన్నింటిలో ఉన్నది ఒకే బంగారము అని కూడా తిరగేసి అనుకుంటే అప్పుడు బంగారం అనగానేమి అని ఒక ప్రశ్న ఒకటి పైకి బంగారం అనగానేమంటే మళ్ళీ ముక్కు పెట్టుకోవడం చెవికి పెట్టుకోవడం ఇంక ఇవన్నీ ఉండవు పక్కకి అది వేరే టాపిక్ అది బంగారం అనేది ఒక లోహము లోహం అనగానే అంటే దాంట్లో ఫ్రీ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి అది హీట్ని ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తూ ఉంటుంది అని సైన్స్ అంతా వస్తుంది దాన్ని తత్వము అంటారు కాబట్టి మీరు బంగ అనేకమును అనేకము నుండు ఏకమును దర్శిస్తూ ఈ ఏకము అనేకము ఏ తత్వంలో ప్రకాశిస్తూ ఉంటాయో ఆ అఖండ సచ్చిదాత్మను తెలుసుకుని కృతార్థములు కావాలి కాబట్టి ఏకమునందు అనేకము తెలుసుకుని ఊరుకుంటే పని అవ్వదు ఏకమును తెలుసుకున్నా కంప్లీట్ కాదు ఎందుకంటే అల్టిమేట్గా ఏకము అనేకము అనేవి సాపేక్షములు ఆ తత్వమునందు ఏకము అనేకము ప్రకాశిస్తాయి కానీ వాస్తవంగా తత్వం అనేది ఏక అనేక అనే విభాగములకు అతీతంగా ఉంటుంది అది తత్వము అది ఒకట అనే అనేకమా అది ఒకటి కాదు అనేకము కాదు వాట్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ మేజర్ వన్ ఆర్ మెనీ అది అల్టిమేట్ కాబట్టి ఆ విభూతిని తత్వ యోగమును ఇంతవరకు ఇంతకుముందు కొంత చెప్పడం ఆ చెప్పిన విభూతిని యోగాన్ని విని అర్జునుడు ఈ ప్రశ్నను లేవనెత్తుతున్నాడు అని శంకరుల యొక్క అవతారిక పరమితి పరం బ్రహ్మా పరమాత్మా పరం ధామా పరం తేజ ఆయన అర్థాలు రాస్తున్నారు పరం బ్రహ్మ అంటే అర్థం రాయమంటే పరమాత్మ అర్థం పరంబ్రహ్మకి అర్థం పరబ్రహ్మకి అర్థం కాయమన్నారు పరబ్రహ్మ అంటే చూడండి బ్రహ్మ విష్ణువు శివుడు ఉన్నారే తిన బాప్ వాళ్ళ ముగ్గురికి కూడా బాప్ బాప్ అంటే తండ్రి పరబ్రహ్మ అని చెప్పారనుకోండి అప్పుడు ఓహో అలాగా అని మీరు తలకాయ ఆదించాల్సి ఉంటుంది ఇంకంతకంటే ఇప్పుడు బ్రహ్మ విష్ణువు శివుడు ఇంకా బాప్ అంటే చాలా తలకాయ ఊపి ఎవరి దారి నా దారిని నేను వెళ్తాను మీ దారిని మీరు వెళ్ళొచ్చు ప్రసాదం తీసుకుని వెళ్ళచ్చు అలా కాదు ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈజ్ యు పరమాత్మ యు అంటే మళ్ళీ సుబ్బన్న వెంకమ్మ అది కాదు యూ అంటే ఒక నేమం ఫామ్ కాదు యూ అంటే పరమాత్మ ఈ నామరూపాలకి అతీతంగా ఈ నామరూపాలకి అతీతంగా నామరూపాలకి అధిష్టానంగా ఉన్న ఏ సచిదాత్మగలతో అది పరమాత్మ ఆ పరమాత్మయ్యా పరబ్రహ్మ అంటే పరమాత్మయే మన ప్రార్థన ఉంటుందంటే మనం దేవుడి పేరు చెప్పి అంతటా అన్వేషిస్తూ ఉంటాం దేవుణ్ణి అన్వేషిస్తాం కనీసం మన నేను దేవుణ్ణి అన్వేషిస్తున్నాను అని కూడా అనుకోరు ఇప్పుడు తీర్థయాత్రకి బయలుదేరతాడు తీర్థయాత్రకి బయలుదేరేవాడు నేను దేవుణ్ణి అన్వేషిస్తున్నాను అని అనుకోడు అని తెలుసుకోడు ఆ మాత్రం తెలియాలంటే కూడా క్లాసుకి రావాలి ఇప్పుడు మీరు పూజ అనుకోండి మీరు ఏమనుకుంటారంటే మా ఇంట్లో గదిలో దేవుడు ఉన్నాడు అని పూజ చేస్తున్నాను అనుకుంటారు మీరు పూజ చేయుట అనేది ఈశ్వరాన్వేషణలో ఒకనొక స్టెప్ మాత్రమే అని మీరు ఎక్కడ తెలుసుకున్నట్టు ఎందుకంటే నేను ఈశ్వరుణ్ణి అన్వేషిస్తున్నాను తీర్థయాత్రికులు వెళ్ళినా పూజ చేసినా యజ్ఞం చేసినా యాగం చేసినా అదంతా కూడా మానవుడు ఈశ్వరుణ్ణి అన్వేషించే ఒకనొక ప్రక్రియది ఆ విషయాన్ని వాడు తెలుసుకుంటే అప్పుడు అసలైన అన్వేషణ మొదలవుతుంది నేను ఈశ్వరుణ్ణి ఈ రకంగా అన్వేషిస్తున్నానే అసలు ఈశ్వరులు ఈ అన్వేషణ ఈశ్వరుని వద్దకు ఏ విధంగా నన్ను తీసుకుపోతుంది అసలు అన్వేషణ ఏ విధంగా చేయాలి అని అలాగ వాడు ఆ రకమైన విచారణలో పడ్డాడంటే అబో వాడు కృతాత్తుడైపోతాడు కాబట్టి అసలు మనం అంటే నేను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు నా భాష కాలకపోవచ్చు నేను చెప్పాలనుకున్న దాన్ని చెప్పడానికి ఇప్పుడు ఉదాహరణకి మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి దేవుడిని చూశాను వచ్చానంటారు ప్రసాదం తినేశాను దేవుణ్ణి చూసేశాను వచ్చేశానంటారు ఏమిటి చూశారు మీరు క్యాదే కా సోచోనా వాట్ ఈజ్ ద క్యూ హౌసీ లడ్డూ తినేస్తే అయిపోయిందా వాట్ ఈజ్ ఇట్ క్యూ హౌసీ ఎప్పుడైనా ఆలోచించారా అంటే ఏంటి ఒక రొటీన్లో పడిపోయాం మనం కిలో జేరిపోవడం ముందు తోసేస్తూ ఉండడం ఎందుకైనా తోసేస్తున్నావు అంటే ఎవరు ఏదైతే చేస్తారో అదే వెనకవాడి తోసేస్తున్నారు తాల టికెట్కి తోపు తోపులాట దేవుడికి తోపులాట ఏమీ తేడా లేదు తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులోనూ లంచమే దేవుడి దగ్గర లంచమే ఏమీ డిఫరెన్స్ లేదు వాట్ ఆర్ యూ డూ ఇట్ మేము తిరుపతి వెళ్ళి మూడు సార్లు దర్శనం చేశాం మూడు సార్లు ఏం దర్శనం చేసేవాడు ఏమీ చేయలేదు మూడు సార్లు లడ్డూ తిన్నావు కాబట్టి నేను ఈశ్వరుణ్ణి దర్శించేసి అని అంతా రొటీన్లో పెట్టేసి దానివల్ల ఏమవుతుందంటే అది బుద్ధి అది మ్యూసివేయబడుతుంది ఇట్ ఇస్ నాట్ ఓపెన్ ఇట్ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ఈజ్ నాట్ రెడీ ఫర్ నోయింగ్ ఎనివే కాబట్టి ఈశ్వరాన్వేషణ అన్నది అది ఉపనిషత్తుల యొక్క మాట అన్వేష్టవ్యదన్వేష్టవ సహ అన్వేష్టవ్య విజిజ్ఞాసితవ్య ఆ భాష అది లౌకిక భాష కాదు అది ఉపనిషత్తుల యొక్క భాష ఎనివే సో పరం బ్రహ్మ అంటే ఎక్కడ అన్వేషిస్తారు ఈ పరం బ్రహ్మని మీలో అన్వేషించాలి పరమాత్మ శంకరులు శంకర భాష్యం అంటే అది మరి సో పరం బ్రహ్మ పరమాత్మ ఇక పరం ధామ అంటే పరం తేజ మీలో ఒక తేజస్సు ఉన్నది అన్నీ మీరు తెలుసుకుంటూ ఉన్నారు అదే తేజస్సు మీ కళ్ళలో తేజస్సు ఉంది మీ చెవిలో తేజస్సు ఉన్నది మీ ముక్కులో తేజస్సు ఉంది బ్లాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు అయినా కూడా ఉంది అలాగే మీ కంఠంలో ఓ తేజస్సు ఉన్నది మీ చర్మంలో ఓ తేజస్సు ఉన్నది ఎందుకంటే స్పర్శ జ్ఞానం అలా చక్కగా తెలుస్తూ ఎయిర్ కండిషనర్ పనిచేస్తుందా లేదా అంటే థర్మోమీటర్ కోసం పరిగెడతారా అక్కర్లా ఎందుకంటే మీ చర్మంలో తేజస్సు ఉంది మీరు వేయండి అది వేయండి అని పనిచేస్తుందా లేదా మీరు ఆన్ చేయండి ఆన్ చేసి రెండు నిమిషాలైనా ఇవి పని చేయటం ఎందుకంటే మీ చర్మంలో తేజస్సు ఉన్నది అచైతన్య శక్తి అది చైతన్యము అదే శక్తి అది తేజస్వి అంటే అదే ఎరుక అదే శక్తి కూడా రెండింటి యొక్క సమావేశం లైక్ సూర్యుడు ఉన్నాడు అనుకోండి సూర్యుడు వెలుగ వేడ రెండును ఇప్పుడు ఇనుము వేడెక్కిందనుకోండి ఇనుముక ఇనుపముక్క వేడిగా ఉందనుకోండి అది వేడి వెలుగు ఉండదు దీపం వెలుగు వేడి ఉండదు కనకన నాడే ఒక మంటుందనుకోండి మంట అది వెలుగు వీరు రెండు తేజస్సుని సో అలాగే వెరుక శక్తి రెండింటి యొక్క సమావేశానికి తేజ అని పేరు ఆ సర్వోత్కృష్టమైన తేజస్సు ఈశ్వరీయ చైతన్యము అది నీవే పవిత్రం పావనం పరమం ప్రకృష్టం భవాన్ అంటే లోకంలో పావనం చేసేవి అనేక ఉన్నాయి నీవు అన్నిట్లోకి సర్వశ్రేష్టమైన పావనము నీవే ఇప్పుడు చూడండి మీరు మీకు మనస్సుకి మీ మనస్సును మీరే పరిశీలించుకోండి కాబట్టి నేను అలాగే చేస్తూ ఉంటాను ఇప్పుడు రామ అంటే నేను పవిత్రున్నయ్యాను అనిపించదు అనిపించదు కానీ ఉనికిపోతో గంగానదిలో గంగానదిలో నీరు ఫోర్ డిగ్రీస్ ఉంటాయి హరిద్వార్లో నీరు గంగానదిలో ఎప్పుడు వేసవి కాలంలో కూడా ఫోర్ డిగ్రీస్ ఉంటాయి ఫోర్ డిగ్రీస్ లో స్నానం చేయడం అంటే అది ఏదో ఆ భక్తి ఆవేశంతో ఏదో చేస్తున్నాం తప్ప అది మామూలు హ్యూమన్లీ పాసిబుల్ కాదది సో ఇట్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫికల్ట్ కాశీలో తీయడం కష్టం కాదు ఋషికేశరిద్వార్ అక్కడ అయినా కూడా స్నానం చేసి మనం ఏమనుకుంటాం మనం గంగా స్నానం చేశాము పవిత్రుడమయ్యాము అని భావన చేస్తాం రామా అయిందరు అని అనేసి నేను రామనామాన్ని జపించాను పవిత్రుడమయ్యాను అని వీడు అనుకోడు వై ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం రామనామంలో ఉందా వీడిలో వీడి మనస్సులో ఉందా అంటే రామనామంలో ఏం ప్రాబ్లం లేదు అది గంగా స్నానం కంటే కూడా ఎక్కువ పవిత్రమైంది వీడి మనస్సులో ఉంది ప్రాబ్లం ఇందాక మీకు చెప్పాను కఠినం నా పచ్చతే సరళం న రోచ్యతే సంస్కృతం ఇది సో రా మా ఏముంది అదనూ అది విడిగి నచ్చదు కఠినమైంది వెళ్ళి నువ్వు ఆ హిమాలయాలకు పోయి అక్కడ బోయినోళ్ళు తిప్పి తిండి నువ్వు తపస్సుకి ఏంటాబో అందని ఆ అంత కాదు అంటే మనస్సుకి ఒక జటిలత్వం కావాలి మనస్సు ఇది జిట్స్ ఇట్ ఈజ్ ఇట్ సో నాప్ సెక్య కాబట్టి తెలుసుకున్నట్లయితే ఈశ్వరుని యొక్క నామము జపము ధ్యానము మీరు ఎక్కడుంటే అక్కడే అదే పావనము ప్రకృష్టం భవాన్ ఇక రెండో వాక్యంలో పొద్దాం ఇప్పుడు రెండో వాక్యం ఏమంటే త్వాం ఆహు నీ గురించి చెప్తున్నారు పదమూడో శ్లోకంలో మొదటి భాగంలో ఉన్నాం కదా ఏమని ఎవరు చెప్తున్నారో తర్వాత చూద్దాము ఏమని చెప్తున్నారంటే పురుషుడవని పురుషం శాశ్వతుడవని దివ్యుడవని ఆదిదేవుడవని అజుడవని విభుడవని నీ గురించి చెప్తున్నారు ఆహుహుత్వా తెలిసింది కదండి ఇప్పుడు ఆ పదాలు చూడండి పురుషుడవని చెప్తున్నారు సో పురుషుడు అంటే ేతే ఇది పురుష నీవు పురమునందు ఉండువాడు ఇప్పుడు మీరాబాయి శ్రీకృష్ణుణ్ణి నాగర అనేది హిరిధర నాగర నాగర విన్నరా నాగర అంటే నగరమునందు ఉండువాడు గ్రామంలో ఉండడు ఆయన నగరంలో ఉంటాడు నేను పోనీ గ్రామంలో ఉండొచ్చుగా గ్రామంలో ఉండడు నగరంలో ఉంటాడు పురంలో ఉంటాడు విలేజ్లో గ్రామము అంటే భోగములు అని అర్థం ఈ భోగాలు ఉన్న చోట ఇంద్రియ క్లబ్బులో ఉంటాడా దేవుడు ఉంటాడు కానీ మనకి లభ్యం కాడు కాబట్టి ఒక సెన్స్లో చెప్పేప్పుడు క్లబ్బులో ఉండడు దేవాలయంలో ఉంటాడు అని చెప్పినట్టుగా గ్రామంలో ఉండడు నగరంలో ఉంటాడు ఏది నగరము ఇదే పురము ఈ దేహమే పురము అన్నా నగరము అన్నా ఒకటే ఈ దేహము నుండి ఉంటాడు ఈ దేహము నుండి ఎప్పుడూ ఉంటాడు సర్వదా ఉంటాడు ఇక్కడే మకాం పెట్టి మరీ ఉంటాడు కురి చేతి కుది చేతి అంటే ఇప్పుడు బెడ్రూమ్ కమ్యూనిటీ అని విన్నారా ఎప్పుడైనా మీరు బెడ్రూమ్ కమ్యూనిటీ బెడ్రూమ్ బెడ్రూమ్ కమ్యూనిటీ అంటే వాళ్ళు ఉద్యోగం ఎక్కడో తోట చేస్తారు పెద్ద ఇప్పుడు బాంబే ఉందనుకోండి సో అక్కడ విక్టోరియా టెర్మినస్ దగ్గర ఏరియాలో ఆఫీసులు అన్నీ ఉంటాయి ఉద్యోగాలు అక్కడ చేస్తారు కానీ మకా మటుకు ఎక్కడో ఠానేలో ఉంటారు కాబట్టి ఠానే ఏమనొచ్చు బెడ్రూమ్ కమ్యూనిటీ అంటారు అంటే అక్కడ నిద్రపోతారు నిద్రపోతారంటే అస్తం అలా ఠానేకి వెళ్ళిపోయి నిద్రపోతారునా కాదు అక్కడ ఇల్లు వాటిని అక్కడ ఉంటుంది అని అర్థం వ్యవహారం అంతా అక్కడ ఉంటుంది అలాగే పురి షేపే పురమునందు నిద్రపోతాడే కాదు ఉంటాడు అని అర్థం ఇప్పుడు కైలాసగిరిశ అంటే గిరం అంటే కైలాసేసి నిద్రపోతాడు అనుకోకూడదు సరే నిద్రపోయినప్పుడు నిద్రపోతాడు ఉంటాడు అని అర్థం సో పురుష అంటే పురమునందు మకాం పెట్టి ఉంటాడు ఇది నివాస ఈ పురం ఎవరికి దేవుడికి అనుగురించి దేవుడికి పురుష అని ఒక పేరు పురుషం పురుష శబ్దానికి మరో అర్థము పూర్ణత్వా పురుష ఈశ్వరుడు పూర్ణుడు పూర్ణుడు అంటే ఇలా గుండ్రంగా బాగా హెవీ సెట్ ఉంటాడని కాదు పూర్ణుడు అంటే చాలా ఇలా గుండ్రంగా ఉంటారు చూడండి పెద్ద పెద్ద ఉండరాలు అలాగా ఉంటాడని కాదు చెయ్యము ఎక్కడో ఉండరా అలా ఉంటాడని ఓ బీస్గా ఉంటాడని కాదు పూర్ణుడు అంటే పూర్ణం ఊర్లే సో దేవుడు ఓ బీస్గా నో నో ఇట్స్ నాట్ లైక్ దాట్ పూర్ణుడు అంటే అర్థం ఏ రకమైన వెలికి లేనివాడు అని అర్థం అంత నెగిటివ్ ఇప్పుడు మీరు మనిషిని ఉన్నాడనుకోండి అన్నీ వెలికి లేదు ఒకడికి డబ్బు వెలితే ఇంకొకటికి అధికారం వెలితే ఇంకొకటికి సుఖం వెళితే అన్నీ ఉన్నాయండి మాకు ఉర్రాడే చెప్పిన మాట వింటలేదని ఏదో ఇంకో వెలితి మరో వెలితి సో ఈ విధంగా మానవులందరూ కూడా ఏదో ఒక వెలిచ్చితో బాధపడుతూనే ఉంటారు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఒబామా గారికి కూడా ఆయన ఎప్పుడైనా ఆయన హృదయాన్ని విప్పి చెప్పినట్లయితే ఆయనకు ఉండే సమస్యలు ఆయనకుంటాయి ఎంత చెట్టికి అంత గాలి సో ప్రతి మానవ మాతృడు లోటుతోటి లోటుతో బాధపడుతూ ఉంటాడు అది మానవుని యొక్క పరిచ్ఛిన్న స్వరూపం యొక్క లక్షణం ఆ విధంగా సకల ప్రాణులయంలో ఉంటూ ఉన్నప్పటికీ ఈ వెలికి ఏమీ లేకుండా ఉండువాడు పూర్ణుడు అంటే అది అర్థం కాబట్టి అటువంటి వాడు పరమాత్మ పురుషం అని నీ గురించి చెప్తున్నారు ఎవరు చెప్తారండి ఇలాంటి మాటలు మహర్షులు చెప్తారు జ్ఞానులు చెప్తారు అంచేతనే దేవషి నారద సర్వే ఋషయ ఋషి అంటే జ్ఞాని అని అర్థం ఋషి దర్శనార్థం ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్న వాడిని ఋషి అని అంటారు సో నారదులు మొదలైన ఋషులందరూ కూడా నీ గురించి ఏ విధంగా చెప్తున్నారు పురుషం శాశ్వతం నీవు శాశ్వతుడవు అని చెప్తున్నారు శాశ్వతుడు అంటే అలా కాలప్రవాహంలో అలా ఎప్పుడు ఉండువాడు అని కాదు కాల ప్రవాహంలో ఎప్పుడు ఉండువాడు అంటే కాలమే ఓ ఒక క్షణంలో ప్రారంభమైంది అంతకుముందు కాలమే లేదు ఆ కాలం ప్రారంభమైంది మీరు నిద్రపోతున్నారు కాలం ఉందా లేదు ఎప్పుడు ప్రారంభమైంది కాలము మీరు నిద్రలేచి మీ మనస్సు పనిచేయడం ప్రారంభించినప్పుడు కాలము ప్రారంభమైంది మళ్ళీ పడుక్కునే వరకు కాలం వల్ల సాగుతూ ఉంది మీరు నిద్రలోకి జారుకోగానే కాలము లేకుండా పోటీ అలా కాల ప్రవాహంలో ఉండేవాడు అని కాదు అర్థం కాలము ఉన్నా లేకున్నా ఉండేవాడు కాలం ఉన్నప్పుడు ఉన్నాడు కాలము లేనప్పుడు ఉన్నాడు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పుట్టాడు అంటే అర్థం పుట్టడానికి ముందు ఉన్నాడా లేడా లేడు పుట్టడానికి ముందు ఉంటే పుట్టేడు అని అంటారు కదా పుట్టడానికి ముందు లేడు మరణించిన తర్వాత ఉండడు ఈ మధ్యలో ఉన్నాడు వాణ్ణి కాల పరిచ్ఛిన్నుడు అని అంటారు ఈశ్వరుడు కాల పరిచ్ఛిన్నుడు కాదు కాలము ఉన్నప్పుడు ఉన్నాడు కాలం పుట్టడానికి ముందు ఉన్నాడు కాలం లేకుండా పోయినప్పుడు ఉన్నాడు పుట్టుట అనేది ఉండదు గిట్టుట అనేది ఉండదు అది ఈశ్వరుని యొక్క శాశ్వతం మరి ఇటువంటి ఈశ్వరుని యొక్క తత్వాన్ని ఎలా తెలుసుకోవడం సపోజ్ మీరు ఆలోచించండి మీరు కాల పరిచ్ఛిన్నులై ఉండగా కాలము యొక్క పరిచ్ఛేదములు లేని ఈశ్వరుని గురించి మీరు ఎలా తెలుసుకోగలుగుతారు తెలుసుకోలేరు ఇదికే ఈశ్వరుడు శాశ్వతుడు అని ఒక పదప్రయోగం చేసి వర్ణించడమే కానీ మీరు తెలుసుకోలేరు కానీ తెలుసుకోవచ్చు ఎప్పుడో తెలుసిన మీ స్వరూపము ఆత్మ శాశ్వతము కాలపరిచ్ఛన్నము లేనిది పుట్టుటా జుట్టుట లేనిది అని మీ గురించి మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీకు ఈశ్వరుడు శాశ్వతుడు అని తెలుసుకుంది అంతవరకు చిలక పలికినట్టుగా ఈశ్వరుడు శాశ్వత అని తప్ప ఉంటే అలవాటు ప్రకారంగా అనడమే తప్ప ట్వింకిల్ ట్వింకిల్ లికిల్ స్టార్ అనే పిల్లలు అంటారు చూడండి ఏది స్టార్ గురించి ఆ పిల్లలంటే ఎందుకు వస్తుంది అది ట్వింకిల్ ట్వింకిల్ ఏదో అంటారంటే ఆ పెద్దవాళ్ళు అనిపించారు కాబట్టి వీళ్ళు అంటారు అలాగే శాశ్వత నిత్య అంటే అలాగే ఏదో అందానికి అలవాటు పడి ఉంటాం అండమే కానీ తెలిసి అనడం కాదు తెలిసి అనడం ఎప్పుడో తెలిసినా తన స్వరూపము కుట్టుటా బిట్టుట లేనిది అని తెలిసి ఈశ్వరుడు కూడా కాలమునకు అతీతమైన శుద్ధ చైతన్య స్వరూపుడు అని తెలిసి అప్పుడు ఎస్ ఈశ్వరుడు శాశ్వత అని మీరు అనయగలుగుతారు ఆ రకంగా అన్నారు ఋషులు తెలిసి ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణ ముదచ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతి హరిభ్యో నమీ తస్పణమస్తుమే సుగంధి పుష్టివర్ధనమివృష్టోన్ముక్షీర మ <laughs> <laughs> <laughs> <laughs> <laughs>